That is what you are. You are prior to the mind. Mind eacheta kalpita meinate one to ziemlich jevat mo you are not that. Yippida ite vidu hetu phala vijjnana pone cycla on tad. Huge bondage layered on y Check From The Selfish резer. Come you say the Wто It isprended It is развillable Every one day Happy mood continues on y específic దానికి హ్యాపీ దానికి ఏదో హేతువు ఫలము ఆ విజ్ఞానంలో హీ వాంట్స్ టు రిపీట్ ఇట్ ఆ ప్లషర్ని రిపీట్ చేసే ప్రయత్నం చేస్తుంది అది ఫెయిల్ అవుతుంది మళ్ళీ పెయిన్ సైకిల్లో పెడతాడు మళ్ళీ ఆ పెయిన్లో హేతుఫల దాంట్లో ఈ విధంగా హేతువు ఫలము హేతువు ఫలము దీన్ని సాధ్య సాధన లక్షణ సంసార అన్నారు శంకర్లతో బృహరణ నిర్భాషణలో ఉంటారు సంసారం అంటే ఏమిటి సాధ్య సాధన లక్షణ హై స్కూల్లో ఉన్నప్పుడు హై పాస్ అవ్వాలి అది సాధ్యం సాధనం ఏంటి ట్యూషన్స్ అయిపోయింది పాస్ అయ్యాడు ఇప్పుడేం చేయాలి లెక్చర్ కాలేజీకి వెళ్ళాలి ఇంటర్ పాస్ అవ్వాలి సాధ్యం దానికి సాధనం ఏమిటి ట్యూషన్స్ ఏదో ట్యూషన్స్ చదువుకోవడం ఏదో బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది కాలేజీ యూనివర్సిటీ ఇప్పుడు సాధ్యం ఏంటి జాబ్ దానికి సాధనం ఏంటి ఏదో డిగ్రీ సంపాదించాం డిగ్రీ దానిదలసరం ఇవ్వాలి లంచం ఇస్తాడు లేకపోతే దేవుడికి పూజ చేయాలి ఎసో పూజ పూజ సాధనం అవుతుంది ఉద్యోగం సాధ్యం ఉద్యోగం సంపాదించాడు మళ్ళీ సాధన సాధ్య వీడు ఈ రకంగా ఆఖరిగా ఏమవుతాడో తెలుసినా పెద్ద వయసు వచ్చిన తర్వాత రోగం ఏదో పట్టుకుంటుంది అది తగ్గడం సాధ్యము మందులు డాక్టర్లు డయాగ్నాసిస్లు సర్టిఫికెట్లు ఫైల్స్ ఇది సాధనము ఈ సాధన సాధ్యాలో వాడు దీంతో సతమతం అవుతూ ఉండగా ఈ లీవ్ స్థిల్ లాయ వీడు సాధన సాధ్య సైకిల్ నుంచి బయట ఎక్కడ సాధన సాధ్య ఎక్కడ గుడ్డిగాయలు ఆడుకునేప్పుడు చాలా కరెక్ట్గా కొడితే నాలుగు గొటికాయలు వస్తాయి అది సాధ్యం ఇది సాధనం అక్కడ మొదలైంది సాధన సాధ్య సైకిల్ అక్కడి నుంచి వచ్చి వచ్చి వచ్చి ఇప్పుడు ఎక్కడుందంటే ఈ సైకిల్ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే గుండె బాగా కొట్టుకుంటుందని వీడు అక్కడ అక్కడికి తేలేడు ఏమండి ఇంకా లాస్ట్ బ్రెత్ ముందు వీడు ఒక పర్టికులర్ సాధన సాధ్యాలో ఉంటాడు లాస్ట్ బ్రెత్ ముందు ఏదో ఈ ఈ ఆస్తి వాడికి ఆ మనవాడికి రాయాలనో ఆస్తి ఈ మనవరానికి రాయాలనో ఇలాంటి ఏదో సాధన సాధ్యాలు పడి ఉంటాడు పుట్టుక్కుని పోతాడు పోయిన తర్వాత వీడిక్కడ విదిలిపెట్టిన సాధన సాధ్యాలన్నీ అవుతాయి ఏమే అభావాలు ఎలా నడుస్తూ ఉంటాయి యథా విద్యస్ తధా స్మృతి దాన్ని నడిపించి వాళ్ళు దాన్ని ఉంటారు వీడు విదిలిపెట్టిన వీడు విదిలిపెట్టాడు కాబట్టి నడిపిస్తారు వాళ్ళ అజ్ఞానం చేత వాళ్ళు నడిపిస్తారు కదా వీడు ఇక్కడ చచ్చిపోయాడు కనుక అక్కడ పుడతాడు మళ్ళీ ఇది సాధన అది సాధ్య పుణ్యం పాపం ఎక్కడ తేలిది సాధన సాధ్య దీన్ని సంసారం అంటారు ఈ హేతుఫల విజ్ఞానం ఉందనుకోండి హేతుఫల విజ్ఞానం బుర్రలో పెట్టుకున్నవాడు వాడు కళ్ళు తాగిన కోతిలాగా గెంతులు వేస్తూ ఉంటాడు హీ కెనాట్ రిమైన్ అట్ పీస్ ఎందుకని తదర్థ క్రియాకారక తత్ఫల భేద విజ్ఞానంలో పడి ఉంటాడు వీడు ఆ హేతువుని హేతు అంటే సాధనం దాన్ని దాన్ని నిలబెట్టాలి దాన్ని నిలబెట్టుకోవడం చేయాలి క్రియ చేయాలి క్రియ చేయాలంటే కారకాలు చేయాలి కారకాలు సంపాదించాలి అదంతా చేసి క్రియ చేస్తాడు క్రియ చేసి దాని ఫలం కోసం ఎదురు చూస్తూ ఈ క్రియా కారక ఫల ఈ విజ్ఞానం వీటి అనుభవం దాంట్లో పడి గెలగలు అడుతూ ఉంటాడు ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది వేకింగ్ కాన్షియస్ ఈజ్ అన్రియల్ ఇంకేం చెప్పుకుంటారు ఎంతకంటే ఏ మొహమాటం లేకుండా చెప్పుకుంటూ వస్తున్నా చెప్పింది చెప్ప చెప్పింది చెప్పకుండా రా లేదా చెప్పిందే చెప్తో మొత్తం మీరు సినిమా మూడు గంటలు చూస్తే ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది సినిమా ఎంత రియల్ ఉంటుంది హై డెఫినేషన్ లెవెల్లో ఉంటుంది పర్ఫెక్ట్ రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వివేకవంతుడికి తెలుస్తూ ఉంటుంది ఏమని ఈ మొత్తం అంతా కూడా అన్ రియల్ అని తెలుస్తూ ఉంటుంది లైఫ్ దీర్ఘస్వప్నం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం యోగ వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడు చెప్తాడు తెలుసుకో ఇది ఒక దీర్ఘస్వప్నము లాంగ్ డ్రీమ్ ఆర్ ఏ లాంగ్ హ్యాలుసినేషన్ దీర్ఘం వా చిత్త విభ్రమం అంతకుమించి ఇంకే కదా అది మనకి తెలుస్తూ ఉంటుంది అది ఒక మెచ్యూరిటీ వచ్చిన తెలుస్తూ ఉంటుంది ఇది ఒక హ్యాలుసినేషన్ అంచేతనే ఓ నవ్వు నవ్వి దాన్ని అలాగా సాక్షిగా దాన్ని చూస్తూ ఉంటాం దాంట్లో చేయాలి దాని గురించి పెద్ద ఎక్సైట్ ఇది ఏమన్నా కాదు డ్యూటీ డ్యూటీ చేయాలని ఆరంభంలో ఉన్నవాడికి చెప్తాం కొంచెం వివేకవంతుడికి తెలుస్తుంది డ్యూటీ గెట్స్ డన్ యూ డోంట్ డూ డ్యూటీ ఇంకా కర్తృత్వం ఉన్నవాడికి యూ డూ ఎవరి డ్యూటీ అని కొంచెం ఆరంభావస్థలో ఉన్నవాడు అలా చెప్తారు డ్యూటీ ఇట్ గెట్స్ డన్ దురద ఇక్కడ దురదేసింది ఇప్పుడు ఏం చేయాలి నేను కర్తని దురద వేస్తే ఈ దురద నుంచి విముక్తి పొందడం కోసం నేను భోక్తను అవ్వడం కోసం ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకోవాలి అలా ఇంత ఎందుకండి ఈ కొత్త భోక్తృత్వాలు ఏం అక్కర్లేదు ఆటోమేటిక్గా అవుతుంది ఇట్ హ్యాపెన్స్ ఒకప్పుడు అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఓహో అని ఇట్ హ్యాపెన్స్ సాక్షిగా ఉంటే సర్పదం తేభ్య తత్స్మృతి తత్స్మృతే పునశ్చతద్జ్ఞానాన్ని ఒక హేతువు కోసం ఒక హేతువుని క్రియేట్ చేసి ఒక ఫలాన్ని పట్టుకుంటాడు ఆ ఫలం వచ్చిందనే ఆ ఫలాన్ని అనుభవిస్తే మరో హేతువు మరో ఫలము హేతు స్మృతి నుంచి ఫలస్మృతి ఫలస్మృతి నుంచి హేతు స్మృతి కర్మలో క్రియాకారక ఇవన్నీ ఉంటాయి వాటి స్మృతి వాటి వల్ల మళ్ళీ వాసనలు సో హేతు ఉంది కాబట్టి ఫలం ఫలం ఉంది కాబట్టి హేతు హేతు ఉంది కాబట్టి ఫలం ఈ విధంగా విత్తు ముందా చెట్టు ముందా అన్న ఏదో అంటే వాళ్ళు ఆ క్యాల్కులేషన్ అనవసరం సంసారంలో బంధించే క్యాల్కులేషన్ ఏమిటంటే హేతువు ఫలము యావద్ధేతు ఫలావేశావద్ధేతు ఫలోదయ అది కూడా అది కూడా కారికే అది ఎక్కడుంది అది మూడో అధ్యాయంలో వస్తుంది ఆ కారిక వీడికి హేతు ఫలావేశం ఉన్నంత వరకు హేతుఫల ఉదయం అది కలుగుతూనే హేతుఫల ఆవేశం ఉంది నేను కర్తని కాబట్టి నేను ఈ ఫలాన్ని భోగి భుజిస్తాను ఇప్పుడు ఈ ఫలభోగం కలిగింది కాబట్టి నేను ఈ మళ్ళీ ఈ ఫలభోగాన్ని రిపీట్ చేయడం కోసం ఈ కర్మని చేయాలి మళ్ళీ కర్త అవుతాడు భోక్తాడు కాబట్టి ఖర్త అవుతాడు కర్త ఏడు కాబట్టి భోక్తవుతాడు భోక్తాడు కాబట్టి ఖర్త అవుతాడు ఎంతకాలం అండి వీడికి కర్తృత్వ భోక్తృత్వ ఆవేశం ఉన్నంతవరకు కొత్త కొత్త కర్తృత్వ భోక్తృత్వ సైకిల్స్ పుడుతూనే ఉంటాయంతే ఎండ్లెస్ సంసారాలు వీళ్ళు ఉంటాడు బాహ్యానాధ్యాత్మికాంశ ఇతరేతర నిమిత్తనైమిత్తిక అనేకల్పయతే ఈ విధంగా బాహ్యభేదాలని ఆధ్యాత్మిక భేదాలని ఆ మెమొరీ బేసిస్గా చేసుకుని ఆ మెమరీకి మూలంలో వీడి విజ్ఞానం వీడి అనుభవం బేసిస్గా ఉంటుంది యథావిద్య తథా స్మృతి సైక్లిక్గా ఉంటాయి ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ సైక్లిక్ ఆ సైక్లిక్గా ఉండేటువంటి సంస్కారాలు వాసనలను బాహ్యంలో ఉంది కాబట్టి ఆధ్యా లోపల ఇన్నర్ ఆధ్యాత్మికము ఆధ్యాత్మికంలో ఉంది కాబట్టి బాహ్యము సో ఈ విధంగా వీడు భార్యని స్మరిస్తున్నాడు అనుకోండి ఎందుకు స్మరిస్తున్నాడు బాహ్యంలో భార్య ఉంది కాబట్టి లోపల వీడు స్మరించుకుంటున్నాడు ఇప్పుడు భార్యని పర్టికులర్గా చూస్తున్నాడు అనుకోండి ఈమె నా భార్య అని చూశాడు అనుకోండి అలా ఎలా చూడగలిగాడు అదే లోపల ఆ భార్యా సంస్కారం ఉంది కాబట్టి బయట భార్యను చూడగలిగాడు లోపల భార్య ఉంది కాబట్టి బయట భార్యను చూశాడు బయట భార్య ఉంది కాబట్టి లోపల భార్యని స్మరించాడు ఆ ఈ విజ్ఞానానికి ఈ విజ్ఞానం ఆ విజ్ఞానానికి అది అలాగ నిమిత్త నైమిత్తిక భావాలతో నడుస్తూ ఉంటుంది ఇంకే భార్య అన్నాను భార్య స్థానంలో మీరు మరొకటి కూడా పెట్టుకోవచ్చు ఘటన పెట్టినా పెట్టచ్చు సౌబాహ్యాన్ ఆధ్యాత్మికాన్ ఇలా కల్పిస్తూ ఈ సంసారాన్ని నడిపిస్తాడు కల్పయతే అనిశ్చిత యథ రజ్జు అంధకారే వికల్పిత సర్పధారాదిర్భావై తద్వత్మా వికల్పి కాబట్టి రజ్జు సర్పదృష్టాంతం ఎంతకాలం చెప్తారని అడిగారు ఒకళ్ళు నన్ను అదే నేను అన్నాను మాండూక్యం ఉన్నంత కాలం అది ఉంటుందండి మీ హృదయంలో కామనలు భయాలు ఉన్నంత కాలం రజ్జు సర్పదృష్టాంతమును శుక్తి రజత దృష్టాంతం పోబోగులా ఉంటాయి రజ్జు సర్పదృష్టాంతం భయం బేసిస్గా ఉన్న దృష్టాంతం మీకు భయాలు ఉన్నాయా లేవా రజ్జు సర్పదృష్టాంతం ఉంటుందంతే ఎందుకంటే వీడు త్రాడును చూసి సర్పం ఎందుకన్నాడు అన్న భ్రమ ఎందుకు పడ్డాడు తాడును చూసి ఏనుగని ఎందుకు భ్రమపడలేదు ఆ ఛాన్సే లేదు ఆ పోలిక ఉండాలి తా పోలిక ఉన్న చోట పోలిక ఉన్నదానికే భ్రమ కలుగుతుంది ఫైర్ అండ్ ఆఫ్ తాడును చూసి ఏనుగని భ్రమపడే అవకాశం లేదు ఒప్పుకున్నాము తాడును చూసి మాలని ఎందుకు భ్రమపడలేదు తాడును చూసి మాలని భ్రమపడితే బెంగ ఉండదు భయం ఉండదు ఏమి ఉండదు ఏమి చేయాల్సిందేమి ఉండదు భ్రమ ఉన్నంతసేపు ఉంటుంది పోయినప్పుడు పోతుంది ఉన్నా నష్టం లేదు పోయినా నష్టం లేదు తాడును చూసి మాలను ఎందుకు భ్రమపడలేదు భ్రమపడ్డావు తాడును చూసి పావనే భ్రమపడతాడు ఎందుకంటే భయమనే సంస్కారాన్ని బట్టి ఆ భ్రమ నిర్మాణం అవుతుంది ఆల్చిప్పను చూసి వీడు వెండి అని భ్రమపడతాడు ఆల్చిప్పని చూసి ఈ సిగరెట్ రేపర్ ఉంటుంది చూడండి అది ఉంటుందని ఎందుకు భ్రమపడదు ముచ్చి బంగారం ఉంటారు అంటే అల్యూమినియం ఫాయిల్ అల్యూమినియం ఫాయిల్ మొక్కందనుకోండి అది వెండిలా మెరిసిపోతుంది వీడు ఆలచిప్పని చూసి అల్యూమినియం ఫాయిల్ అయ్యి ఉంటుందిలే అని అనుకోవచ్చు కదా అనుకోడు ఆలచిప్పను చూసి వెండనే అనుకుంటాడు ఎందుకని వీడికి వెండి మీద వ్యామోహం ఉంది కనుక లోభం ఉంది కనుక ఇప్పుడు ఈ కోక కోలా సీసా ఉంటుంది పైన వచ్చామన్నా అత్తమూత ఒకటి పెడతాడు అది చూసి రూపాయనే అనుకుంటాడు వీడు అది నేలమే పడుంటుంది అది ఎప్పుడు చూసినా రూపాయనే అనుకుంటాడు ఎందుకని వీడికి రూపాయి మీద లోభం ఉంది కనుక కాబట్టి లోభము కామనా ఉన్నంతకాలం శుక్తి రజిత భ్రాంతి భయం ఉన్నంతకాలం రజ్జు సర్పభ్రాంతి అది ఉండే చెప్తారు ఈ లక్షణానికి అది అందుకోసం అందుకోసం వాటిని వదిలిపెట్టేసి ఇది లేదు ఇప్పుడు అనిశ్చిత యథారజ్జు అది చాలా చక్కటి స్టేట్మెంట్ ఇప్పుడు రజ్జు ఉందండి రజ్జు అంటే త్రాడు త్రాడు ఉందండి చూశాడు ఏదో ఉందని తెలిసింది కానీ అది త్రాడని వీడికి తెలియలేదు అనిశ్చిత దెర్ ఈజ్ సంథింగ్ అని అని తెలిసిందే బట్ ఆ సంథింగ్ ఈజ్ రోప్ అని వీడికి తెలియలేదు అప్పుడు వీడికి జ్ఞానం ఎలా ఉండాలి దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ నాట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ అని జ్ఞానం కలగాలి అలా కలగదు అలాగలిగితే భయం ఎందుకు వస్తుంది ఓపెన్ మైండ్ ఉంటుంది ఓపెన్నెస్ ఉంటుంది ఓపెన్నెస్ చాలా కష్టం ఉండాలి అది అభ్యాసం చేస్తే కానీ రాదు ఇప్పుడు ఒక ఆయన వస్తున్నారు వస్తుంటే ఏ స్వామీజీ వాడు దుష్టుడని నా పక్కన ఉన్నాయని నాకు చెప్పారనుకోండి నేనంటాను ఎందుకంటే అంత కంగారు పడతారెందుకు లీవిటెళ్ళం లేదు వాడు కమ్యూనిస్ట్ ఓకే లెట్ హిమ్ బీ కమ్యూనిస్ట్ నోనో వాడేమో మరొకటి ఈ మతం వాడు ఆ వాడు లేకపోతే ఈ కులం కూడా ఆ కులం వాడు ఈ ప్రాంతం వాడు ఏదో డివిజన్ సమ్ డివిజన్ మనం డోంట్ డోంట్ కంక్లూడ్ ఎనీథింగ్ జస్ట్ బీ ఓపెన్ అది అంత కష్టం ఓపెన్గా ఉండడం అంత కష్టం అదేమంత తేలిక కాదు అలాగే ఆ తాడును చూసి ఓకే అలా చీకటిగా ఉంది సరిగ్గా కనపట్టలేదు సంథింగ్ ఈస్ దే స్టాండ్ దే బి ఓపెన్ ఇది అలా ఎన్నడూ ఉండలేదు దాన్నే ఇన్నర్ స్పేస్ అంటారు ఆ స్పేస్ రావాలంటే వీడు చాలా సాధన చేయాల్సి ఉంటుంది అసలు ముందు ఆ స్పేస్ ఒకటి కావాలనే దృష్టి ఉండాలి అది కావాలనే దృష్టి లేకపోతే రాదు అది ఆ స్పేస్ కూడా వీడికి ఉండదు స్పేస్ ఉన్నవాడైతే అనిశ్చిత యథాజ్యు అనిశ్చితంగా ఉంటాడు అంటే అన్డిసైడెడ్ అన్రిజాల్వ్డ్ సంథింగ్ ఈజ్ దేర్ ఓపెన్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టుగా ఉంటాడు ఇప్పుడు మీరు ఈ పొలిటిక్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ ఏదో అయిందనుకోండి వెంటనే వీడు వెళ్ళిపోతాడు అక్కడికి పోలీసుోడు వెళ్ళకముందే వీడు ఈ రిపోర్ట్ని వెళ్ళిపోతాడు వీడు వెళ్ళిన తర్వాత పోలీసు వస్తాడు ఏదో క్రైమ్ అయింది వెంటనే పోలీసుని అడిగేస్తాడు ఈ క్రైమ్ ఎలా అయింది ఎలా అయిందంటే ఇప్పుడేదో నేను వచ్చాను ఎలా అయిపో చూస్తాను ఎవరినైనా అరెస్ట్ చేద్దామనుకుంటున్నారా అది చేస్తాం విషయం తెలిసిన తర్వాత చేస్తాం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు బహుశా ఇలా ఇన్వాల్వ్ పెడతారు వీడు ఇంకా అసలు ఏమీ కాలేదు అక్కడ వెంటనే వీడికి సమాచారం వచ్చేయాలి ఏం వాళ్ళందరినీ ఎందులో ఎందుకు జైల్లో పెట్టట్లేదు మీరు ప్రభుత్వం ఇంత మెత్తగా ఎందుకు ఎవరిని జైల్లో పెట్టడం అంటే ఇగో అద్వానీ గారిని జైల్లో ఎందుకు పెట్టేయలేదు ఎందుకు ఎందుకు పెట్టేయడం ఆయనేమో ఇలాంటివేమో సపోర్ట్ చేసి ఉంటాడు కదా అలా పెట్టారు జైల్లో నువ్వు రిపో నువ్వేదైనా ఒక కంప్లైంట్ రాసి నేను ఆ వేసిన కంప్లైంట్ జైల్లో పెడతాను పోలీసుని వెళ్ళి అలా జైల్లో పెట్టారు వాళ్ళకి ఎవరో వాళ్ళు ఏదో కంప్లైంట్ రాసి వాళ్ళు అప్పుడు జైల్లో పెడతారు అలా పెట్టేసాడు జైల్లో నూనా ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయనకి జైల్లో పెట్టేసే ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు వ్యాలంటైన్ డే మంచిది ఇచ్చాడు దానికి జైల్లో పెట్టరు అలాంటి స్టేట్మెంట్ ఎవడైనా ఇవ్వచ్చు నువ్వు మంచిదని ఇవి వెళ్ళు నువ్వు మంచిదని స్టేట్మెంట్ డెమోక్రసీ కదా అది మంచిది ఆయన ఇచ్చాడు నువ్వు మంచిదని నువ్వు నిన్ను జైల్లో పెట్టావు అన్ని జైల్లో పెట్టావు కాదు అదేమో జైల్లో పెట్టాలి ఓకే కంప్లైంట్ రాసి కంప్లైంట్ రాసిస్తే జైల్లో పెట్టేస్తావా అంటే పరిశీలిస్తాం కంప్లైంట్ పరిశీలించి పెట్టాల్సి వస్తే పెడతాం అంత దుందుడుకు వ్యవహారం మనం అలాగే ఉంటాం ఏదో త్రాడు కనపడింది అది ఏదో తెలియలేదు వెంటనే అది పామై ఉంటుందేమో నాగు పా ఉంటుందేమో వీళ్ళ వంశంలో పాము శాపం ఉంది వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతాడు మా పుట్టబోయే పిల్లాడికి నాగు పెట్టుకుంటాం పేరు ఇంకా అది తాడది పుట్టబోయే పిల్లాడికి నాగు పెట్టుకుంటామంటే అక్కడ లోపల ఉంటుంది అమ్మాయి యంగ్ లేడీ గర్భవతి ఆవిడ అనుకుంటుంది నాకు పుట్టబోయే పిల్లాడికి ఈవిడెవరు పేరు పెట్టడానికి ఆవిడ అక్కడి నుంచి అనుకుంటుంది ఇంకా వాడు పుట్టడానికి మూడు నెలలు నాలుగు నెలలో టైం ఉంది ఇంకా జెండర్ కూడా డిసైడ్ కాలేదు నాకు పేరు పెట్టేస్తాను ఈవిడ సెటిల్ చేసి పారేస్తుంది ఈవిడో ఆయన ఎవడో ఆడు సెటిల్ చేసేస్తారు వాడు మొగాడైనా నాగు పెట్టేస్తారు ఆడదైనా పెట్టేస్తారు ఎలా అయినా పెట్టేస్తారు ఈస్ ఆల్ దిస్ అనిశ్చిత యథా రజ్జు కీప్ ఇట్ ఓపెన్ అంత కంగారు అంత అంత ఆ హేతు ఆవేశం హేతు ఫలావేశం అది మనిషిని విశ్రాంతి ఇవ్వదు అలా ఉండకూడదు అంధకారే చీకట్లో ఉంది అని చేతనే కాలేదు అంటే అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకి తత్వం తెలియలేదన్నట్టుగా వికల్పిత ఇంకా దాని మీద అనేక వికల్పాలు చేసుకుంటూ పోతాయి ఇలాగా సర్పధారాది భావై ఓసారి సర్ప ఉంటాడు అనేక వికల్పాలకు దృష్టాంతం ఎందుకు వస్తున్నారంటే వీడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు ఆత్మ అంటే ఏమిటో తెలీదు తన స్వరూపము ఆత్మ శుద్ధ ఆత్మ చైతన్యము అని తెలియదు ఇప్పుడు ఇంకా ఆ అని పక్కన ఇంకా వీడు వేసే వికల్పాలకి హద్దుపద్దు ఉండదు అహం ఆం క్షత్రియ ఆం పంజాబీ ఆం మద్రాసి ఐమ్ ఇండియన్ ఐయామ్ క్రిస్టియన్ ఐయామ్ ముస్లిం ఆయాం హిందూ ఆయామ్ సనాతని ఆయాం దేశ్ ఆయామ్ దాట్ ఆిస్ ఐమ్ దిస్ ఐమ్ దాట్ అని ఎంత లిస్ట్ వచ్చేస్తుందంటే ఇవన్నీ తప్పాయి వీడు అయాం పక్కన పెట్టేది ప్రతీదీ తప్పే ఎందుకంటే ఇన్ని తప్పులు దాని మీద ఆరోపిస్తున్నాడంటే అయాం ఏమిటో వీడికి తెలియదు దట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం అయాం అన్నది ప్రైమార్డియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలివి జాగ్రత్త చేతన ఆరంభమైన మొదటి క్షణంలో కలిగిన ఆ తెలివికి ఆ ప్రథమ క్షణంలో వచ్చిన తెలివికి అయాం పేరు అది దాన్ని పట్టుకుని దాని తత్వం ఏమిటో తెలుసుకోవడం మానేసి దాని మీద ఎన్ని వికల్పాలు వేస్తాడో చూడండి అయాం మీద అది ఎలా ఉందంటే త్రాడు అని చూశాడు చీకటిగా ఉండబట్టే అది త్రాడని నిశ్చితం కాలేదు మరోటిని కూడా నిశ్చితం కాలేదు వాటి ఆ మై అని ఓపెన్గా ఉండాలి అలా ఓపెన్గా ఉండడు ఓపెన్గా ఉండకుండా ఇన్వెస్టిగేట్ చేయడు దీపం వేయడు ఇన్వెస్టిగేట్ చేయడు అది స్పావనో మరోటనో మరోటనో మరోటనో అలా కల్పించుకుంటూ వెళ్ళిపోతాడు అలాగే అయాం యొక్క స్వరూపం తెలియకపోవడం చేత అహం అంటే ఏటో తెలియకపోవడం చేత ఆ అహమ్ సర్వపరిచ్ఛేదరహితమైన బ్రహ్మది ఆత్మది అదే దేవుడు ఆ సత్యాన్ని వీడు ఎరగని కారణంగా అనేకానేకములైనటువంటి కల్పనలు చేసుకుంటూ పోతాడు తద్వద్ ఆత్మా అది దృష్టాంతం ముందు తనను గురించి తాను వికల్పం చేసుకుంటాడు ముందు తాను ద బీయింగ్ సత్ ఎటువంటి సత్ సర్వము సత్యగా సత్తు ఉంది సర్వము సత్యగా కాదు అలాంటి సత్తు కాదు సర్వము కంటే భిన్నమైన సత్ అని అక్కడ ప్రారంభం దీన్ని సెల్ఫ్ కాన్షియస్ ఐయామ్ ఓకే సర్వము కంటే భిన్నమైన సత్ అట్లీస్ట్ ఆలెవెల్లో దాన్ని ప్యూర్ సత్తు కింద అట్టబెట్టచ్చు కదా నో అది ప్యూర్ సత్తు కింద ఉండడానికి వీరు లేదు దాని మీదో ఆ రూపంలో వేసుకుంటూ పోదు ఈ విధంగా వికల్పిత అనేకానేకములుగా స్వరూపాన్ని గురించి వీడు అజ్ఞానం చేత భావన చేస్తాడు మీరు అనొచ్చుకొని తప్పే ఉన్నాయి అంత తప్పే ఏది తాను కాదో తాను అదే అనుకోవడం బట్టి వీడు పడే పాటలకి అంతం ఉండదు తన స్వరూపాన్ని తప్పుగా తెలుసుకుంటే ఇప్పుడు తాడును చూసి పాము అనుకుంటే ఆ భ్రమ ఉన్నంతకాలం వీడు భయపడుతూనే ఉంటాడు అలాంటిది అంత చిన్న విషయంలో అంత దోషం ఉన్నప్పుడు ఈ ప్రధానమైన విషయంలో తన స్వరూపం విషయంలో ఇంత ఘోరమైన తప్పిదాన్ని వీడు చేసుకూర్చుంటే మొత్తం జీవితం కూడా ఘర్షణ సంఘర్షణ దుఃఖము భయము పరితో నిండి ఉంటుంది మన జీవితాలు ఎలా ఉంటాయి ఎంత సంఘర్షణ ఎంత భయం ఎంత దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం వీటన్నిటికీ కాలం కారణము తనయందు తాను చేసుకున్నటువంటి కల్పితమైన ఆరోపాలు మాత్రమే అదే ఆ శ్లోకం స్థూలంగా నేను అన్నాను భాష్యకాలు దానికి అవతారికి చెప్తారు చూడండి తత్ర జీవకల్పనా సర్వకల్పనా మూలం ఇత్యుక్తం సో ఈ తత్ర అంటే కల్పనా ప్రపంచం మొత్తం మీద తత్రేతి సో పూర్వశ్లోక సప్తమ్యర్థ తత్ర అంటే ఆ పూర్వశ్లోకంలో చెప్పిన విషయం అలా ఉండగా గడిచిన సంగతి ఒకటి ఆ విషయము అట్లుండగా సో అంటే మొత్తం శ్లోకంలో మీరు జీవం కల్పజతే పూర్వం అని కూడా మనసులో పెట్టుకుని సో అక్కడ ప్రథమ కల్పన జీవకల్పన జీవత్వాన్ని కల్పించుకుంటాడు స్వయంగా బ్రహ్మయ్యి ఉండి తాను జీవుడను అనే కల్పన చూసుకుంటాడు ఆ కల్పన దాని తర్వాత వచ్చే సకల కల్పనలకి మూలము అని చెప్పారు జీవం కల్పజతే పూర్వం అని చెప్పి ఆ కల్పన నుంచి ఇంకా మిగతా కల్పనలన్నీ పుట్టుకొస్తాయి అని చెప్పాడు అది ఆ కల్పనలు ఎలా పుట్టుకొస్తాయంటే మీరు ఇది ఇది వాడికి వాడు హమాలి ఆ నూనె డబ్బా మోసుకెళ్తూ ఉంటాడు ఒక యజమాని నూనె డబ్బా కొనుక్కుంటాడు ఒక పెద్ద డబ్బా నూనె కొంటాడు ఈ ఆవకాయలు పెట్టుకునే సీజన్లో అది నే ఒకటి నిమి పెడతాడు మొండ మార్కెట్లో ఉండి అలాగే ఇప్పుడు సిస్టమ్ అంతా ఉంటుంది అది వాడు ఇంటికి మోసుకొచ్చి ఇస్తాడు ఒక రూపాయి ఇస్తారు ఆ రోజుల్లో రూపాయి రూపాయి విలువ అయింది బేరం ఆడుకుని పద్నాలుగు అనాల పన్నెండు అనాలా మొత్తంగా ఏదో రూపాయికి బేరం వాడు వస్తున్నాడు సో నేను రూపాయి ఉన్నవాడిని ఇంకా రాలేదు రూపాయి ఆ రూపాయి రావడం తర్వాత కానీ వచ్చేసిందని కల్పించుకుంటాడు ఏమం కల్పయతే పూర్వం నాక నేను రూపాయి గలవాడిని అని అని కల్పించుకుంటాడు కల్పించుకుని ఈ రూపాయి తోటి కోడు కోడి పెట్ట రెండు వస్తాయి రూపాయికి రెండు కోడి కొంటాను అంటే ఇప్పుడు రెండు కోడి యజమానిని అని దాని తర్వాతి కల్పన ఆ కల్పన నుంచి అవి గుడ్లు పెడతాయి ఎన్ని గుడ్లు పెడతాయి వారం అయ్యేప్పటికి చెరువు ఏడో పెడతాయి మొత్తం పదిహేను గుడ్లు ఉన్నాయి నా దగ్గర వీడిని అమ్ముతాను గుడ్డు ఒక్కటి పావలా ఎంత వస్తాయి ఆరు రూపాయలు వస్తాయి చూడండి రూపాయి ఆరు రూపాయలయ్య ఇదంతా కల్పన దీంట్లో ఏది సత్యం కాదు ఈ ఆరు రూపాయలనే కల్పన ఎక్కడి నుంచి పుట్టింది నేను రూపాయి గలవాడి అదే కల్పాలి ఆరు రూపాయల కల్పన వచ్చింది ఇదే బాగా వెళుతుంది ఇంకా అలా అలా వెళ్ళి వెళ్ళి నాకు కోటీశ్వరుని అయిపోతాను లక్షాధికారిని అయిపోతాను ఆ రోజుల్లో లక్షాధికారిని అయిపోతే వీడికి ఇప్పుడు పిల్లనిచ్చివాడు ఎవరు లేడు లక్షాధికారిని అయిపోతే నా ఇంటి ముందు క్యూలో నిలబడి వాళ్ళ అమ్మాయిలని ఇవ్వడానికి గృహస్థులు వస్తారు అప్పుడు అందమైన అమ్మాయిని పెళ్ళాడతాను అప్పుడు నాకు పిల్లలు పుడతారు నేను హమాలీగా నా లైఫ్ స్టార్ట్ చేశాను కానీ నా పిల్లలు అలా ఉండడానికి వీళ్ళదు వాళ్ళని చక్కగా సెయింట్ యాన్స్లో ఎక్కడో పెట్టి చదివిస్తాను అని వీడు ఊహించుకుంటూ ఊహించుకుంటూ అక్కడ గొయ్యి వస్తే దాంట్లో కాలుపడి ఈ డబ్బా పడుతుంది పడితే ఆ నూనంతా నేలపాలవుతుంది అప్పుడు యజమాన్ అంటాడు నా నూనె అంతా నేలపాలు చేశావు అంటే వీడంటాడు నీ నూనె ఇంకోటైనా నువ్వు కొనుక్కోగలుగుతావు నా సంసారం అంతా కూడా నేలపాలైపోయింది నా సంసారం నేను ఎక్కడి నుంచి బిల్డప్ చేయను వాడు సో ఆ మూలంలో ఓ కల్పన ఉంటుంది ఆ కల్పన నుంచి అలా అలా అహం అవాని వీడు నేరు బ్రహ్మచారి అహండి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని I am the husband of this young lady and I am surrounded. I am the husband of this young lady and I am surrounded. So, I am the husband and I am surrounded. Aham allah <laughs> avam. Iddharam, mehvidharamu. Nehru allah mehvidharamu. Tharad, they all have a pillow. They all have a pillow. Vayam. If you're a scotter, they will be rid of the matamuguru. That is why. That is why. Aham, avam is vayam. లేకపోతే కారు కొనుక్కుంటే కారు ఒక కల్పన నుంచి మరో కల్పన మరో కల్పన మరో కల్పన ఈ సృష్టిలోకి జీవులు వచ్చారు తప్పిస్తే భార్యలు పిల్లలు భర్తలు వీళ్ళెవరు జీవులు వస్తూ ఉంటారు జీవులు పోతూ ఉంటారు భార్యలు భర్తలు పిల్లలు ఇవన్నీ వీళ్ళ కల్పన జీవులు వస్తారు జీవులు పోతారు ఆ జీవుడే కల్పన అంటుంటే ఇంకా ఈ మిగతా కల్పనల రెడ్డికి ఇంకా మీరు ఏం చెప్తారు సో జీవం కల్పైతే ఈ జీవకల్పన ఎందుకోసమో అంటున్నారు శైవ జీవకల్పన కిన్నిమిత్త దానికి హేతువేవిటి ఈ జీవకల్పన చేయడానికి హేతువేవిటి అంటే చూడండి వీడు ఒక డ్రగ్ అంటారు డ్రగ్ అంటే ఒక ద్రవ్యం మాదక ద్రవ్యం అది వేసుకుంటాడు అది వేసుకుంటే వీడికి చాలా చిత్రాతి చిత్రములైన అనుభవాలన్నీ కలుగుతూ ఉంటాయి ఇవ్వేవో అనుభవాలు కలుగుతాయి పంచకళ్యాణి గుర్రం మీద ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టుగా అనుభవం కలుగుతుంది ఆ డ్రగ్ వేసుకున్నట్టు రెక్కలో ఉన్న గుర్రానికి రెక్కలు ఉంటాయి ఇవన్నీ హ్యారీ పాటర్ స్టోరీస్ అన్నీ కూడా అటువంటి ఊహల ఊహాజనితములైనటువంటి గాథలు వీడు ఓ కార్పెట్ మీద కూర్చుని ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టుగానో లేదా రెక్కల గుర్రం మీద కూర్చుని ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టుగానో వీడికి ఫీలింగ్ వస్తుంది అది అది ఎందుకు వచ్చిందంటే వాడేదో మందు మింగాడు ఏదో డ్రగ్ ఏదో మింగేదో దానివల్ల ఆ రకంగా ఫీలింగ్ వస్తుంది అలాగే మానవుడు చాలా చిత్రాతి చిత్రములైన కల్పన ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు ఆ కల్పన ఎలా ఉంటుందంటే నేను ఫలానాప్పుడు పుట్టాను అని ప్రారంభం ఇప్పుడు పుట్టలేదు పుట్టుకలేని ఆత్మతత్వం ఉంది నేను ఫలానాప్పుడు పుట్టాను ఇప్పుడు నా వయస్సు ముప్పై నేనేమో ఒక పిల్లడికి ఒక అమ్మాయికి నేను భర్తని నాకు ఇద్దరు అని అలాగా ఆ కల్పనలో మళ్ళీ శోకాలు దుఃఖాలు ఉంటాయి నాకు శోకం ఒకటి నన్ను పీడిస్తుంది వీళ్ళేమో నన్ను కష్టపెడుతున్నారు నాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని శోకం ఉంటుంది ఆ కల్పనలోనే దాంట్లోనే ఆ డ్రగ్డ్ ఎక్స్పీరియన్స్ ఇది మళ్ళీ దాంట్లో భయాలుంటాయి దాంట్లోనే ఈ అనుభవంలోనే హ్యాల్సినేషన్ ఇది దీంట్లోనే నాకు ఆనందం కావాలి అనే సుఖాన్వేషణ కూడా దాంట్లో భాగంగా ఉంటుంది ఆ విధంగా వీడు ఉంటాడు ఇదంతా కూడా సత్యం అనుకుంటూ ఉంటాడు కానీ ఇది సత్యం కాదు ఇది ఎలాగైతే హషీష్ మొదలైన డ్రగ్ వేసుకున్న వాడికి పిచ్చి పిచ్చి భ్రాంతి జనితమైన ఒక ప్రపంచంలో వాడు ఉంటాడో అలాగా వీడు ఒక అజ్ఞానజనితమైన ప్రపంచంలో ఉంటాడు ఆ జీవకల్పన నుంచి వచ్చిన ఒక కాల్పనిక ప్రపంచంలో వీడు బతుకుతూ ఉంటాడు వీడికి కావలసింది ఆ ప్రపంచంలో ఉండే దుఃఖాలకి భయాలకి సొల్యూషన్ కాదు వీడికి కావాల్సింది వీడికి కావాల్సిన రిజల్ట్ అది కాదు వీడికి కావాల్సిన సొల్యూషన్ అది కాదు వీడికి కావాల్సింది ఏమిటంటే ఈ ఒక డ్రగ్ వేసుకుని వాడు హ్యాల్సినేషన్లో ఉన్నవాడికి ఏం కావాలి యాంటీ కావాలి అలాగే నేను ఫలానాపుడు పుట్టాను నేను మధ్య వయసులో పిల్లలకి తండ్రిని అమ్మాయికి భర్తాను అయితే నేను ఇంత నాది నేనిది నేనిది నేనది అనే ఒక హ్యాలుసినేషన్లో ఉన్నవాడికి వాడికి ఆ హాలుసినేషన్ని మ్యానిపులేట్ చేసి ఆ హాలుసినేషన్ మరింత అందంగా ఉండి అది కాదు వీడికి కావాల్సింది అది దాన్ని ఏం చేసుకుంటాడు అల్టిమేట్గా హాలుసినేషన్ హాలుసినేషనే వాడికి కావాల్సింది ఏమిటంటే ఒక యాంటీడోట్ కావాలి తర్వాత ఎప్పుడు పుట్టి ఎప్పుడు ఈ డ్రగ్ ఈ అజ్ఞానం ఈ మొత్తం వీడికి ఎప్పుడు పడిందంటే వీడికి పుట్టడానికి ముందే ఈ డ్రగ్ పడింది కొంతమంది లేడీస్ గర్భవతులుగా ఉన్నప్పుడు స్మోక్ చేస్తారు గర్భవతులుగా ఉండగా స్మోక్ చేస్తారు ఇది పెద్ద సమస్య ఆ స్మోక్ చేసి చేసి ఆ పిల్లవాడు పుడతాడు వాడు స్మోకింగ్ అడిక్షన్తో పుడతాడు కాకుండా ఎప్పుడైతే తల్లి దేహం నుంచి వీడు సెపరేట్ అయిపోతాడో నికోటీన్ ఫ్లో ఆగిపోతుంది వాడి దేహంలోకి నికోటీన్ ఫ్లో అవుతూ ఉంటుంది వీడు స్మోక్ చేసినప్పుడల్లా వాడి దేహంలోకి నికోటీన్ వెళ్తూ ఉంటుంది ఆ శిశువు దేహంలోకి నికోటీన్ ఫ్లో అయిపోతుంది ఆగిపోతే విత్డ్రాయల్ సిమ్టమ్స్లో ఉంటాడు శిశువు ఇప్పుడు ఆ శిశువుని ఒక ఇన్క్యుబేటర్లో పెట్టి కొద్ది కొద్దిగా నికోటీన్ ఇస్తూ ఆ నికోటీన్ స్లోగా విత్డ్రా చేయాలి లేకపోయినట్లయితే ఆ శిశువు అలా ఏడుస్తూ దుఃఖిస్తూ దుఃఖించి చచ్చిపోతుంది శిశువు ఆ రకంగా వీడు తల్లి గర్భంలో ఉండగానే అజ్ఞానము అనేటువంటి డ్రగ్ యొక్క ఎఫెక్ట్లో ఉంటుంది మీరు పుడితోనే ఈ అజ్ఞానం అనేటువంటి ఆ ఆవేశంలో పుడతాడు అజ్ఞాన ఆవేశంలో పుడతాడు సో అది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక వర్కింగ్ ప్రిన్సిపల్ ఇంకా బిఫోర్ ఇంకా ఫర్దర్ వెళ్ళే ముందు ఒక వర్కింగ్ ప్రిన్సిపల్గా ఒక పాయింట్ని తీసుకోవాలి భగవానమ్మ మహర్షి చెప్పేవారు యాజ్ ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగేవారు ఎవంటే నాలో నాకు ఈ కామనలు ఉన్నాయి దీనికి ఏం చేయాలి అని అడిగితే మీరేం సలహా ఇస్తారో అని అడిగితే ఈ కామనలు ఉన్నవాడెవడు సలహా అడుగుతున్నవాడు ఎవడు ఆ సొల్యూషన్ కావలసిన ఎవడో తెలుసుకో అని చెప్పినారే అంటే దాని అర్థం ఏంటి నువ్వు నేను ఫలానా అనే వ్యక్తిని అని ఆ వ్యక్తి ఆ వ్యక్తిత్వం చుట్టూ ఉండే సమస్యల వలయం నాదే అనుకుని నువ్వు ముందుకు వెళ్తున్నావు ఆగిపో అక్కడ స్టాప్ దే నువ్వు సృష్టించుకున్న ఈ కాల్పనిక సమస్యల వలయం అది యథార్థం కాదు అది అజ్ఞాన కల్పితం అది యు స్టాప్ దాట్ అండ్ ఫస్ట్ యు ఇన్వెస్టిగేట్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఫర్దర్ స్టెప్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ యామ్ ఐ అని అని చెప్పేవారు అర్థమైందండి కాబట్టి నాకు గ్రహబలం బాగులేదు ఇప్పుడు ఏం చేయాలి నో నో స్టాప్ ద్యాట్ ఈ గ్రహబలం బాగులేని ఎవరికి నాకు నేననగా ఎవరు ఫస్ట్ ఫైండ్ అవుట్ దాట్ తర్వాత చూసుకోవచ్చు ఈ గ్రహబలం సంగతి అని చెప్పివరే కాబట్టి అసలు ముందు వేదాంతంలో ముందుకు అడుగు వేయాలి అంటే ముందు యూ షుడే ఫస్ట్ యాక్సెప్ట్ యాజ్ ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ నేను ఏదని నేను అనుకుంటూ ఉన్నానో అహం దిస్ అహం దిస్ అయాం దట్ అం దిస్ ఆం దట్ ఏదైతే నేను అనుకుంటూనో ఉన్నానో అదంతా కూడా ఒక భయంకరమైన డ్రగ్ ఎఫెక్ట్ లాంటిది జీవకల్పనా మూలంగా వచ్చినటువంటి కల్పనా ప్రపంచము ఆ జీవకల్పన అది ఇట్ ఈజ్ ది ఫండమెంటల్ ప్రైమార్డియల్ డ్రగ్ ఇట్ ఈజ్ అజ్ఞానము జీవకల్పన అన్నది వీడు పుట్టడానికి ముందే వీడికి పడిపోయినటువంటి డ్రగ్ అది అజ్ఞానం అనేటువంటి మత్తుమందు కాబట్టి అది ఒక వర్కింగ్ ప్రిన్సిపల్గా తీసుకుని యు స్టాప్ దాట్ యూ ఫస్ట్ అండర్స్టాండ్ నేను అజ్ఞానావేశంలో బతుకుతున్నాను ఫస్ట్ అండర్స్టాండ్ దాట్ అండ్ దెన్ అప్పుడు ఒక అర్జీ డెవలప్ అవుతుంది నా స్వరూపం నేను తెలుసుకోవాలి దానికి చాలా సహనం కావాలి టర్సివియరెన్స్ కావాలి అది కూడా నిర్మాణం అవుతుంది అంతవరకు ఈ అజ్ఞానం అనే మత్తుమందు నుంచి ఫ్రీడమ్ వీడికి లభించే వరకు ఈ భ్రాంతి ఇది తొలగిపోదు అంతవరకు వీడు ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మలు వీడిని మరింత బంధిస్తాయి తప్పిస్తే వీడికి విముక్తి కలగదు ఊబిలో దిగపడ్డవాడు ఊబి నుంచి బయటపడడానికి ఎంత అధికంగా ప్రయత్నిస్తే అంత అధికంగా దాని లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి కర్మతోటి ఈ సంసార బంధం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం అలాగే అయిపోతుంది నా కర్మణ నేనా అది అలాగే సాల్వ్ కాదు ఈ ఇంకా అంగబలం అర్థబలం వాటి వల్ల సాల్వ్ అయ్యేది కాదు కాబట్టి మనం మన జీవితం కూడా వాటయాం అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ ఇగ్నరెన్స్ అజ్ఞానం అనే దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి నా కర్మలు నా ఉపాసనలు నా శోకాలు నా భయాలు అవన్నీ కూడా అజ్ఞానం చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ మిస్టేక్ని ఆ ఫండమెంటల్ మిస్టేక్ని ఆ ఫండమెంటల్ మిస్కన్సెప్షన్ నేను ఫలానా వాడిని ఫలానా వాళ్ళకి పుట్టాను అప్పుడు పుట్టాను నాది ఇది నాది నేను ఇది అనేటువంటి ఆ ఫండమెంటల్ జీవకల్పన ఏదైతే ఉందో దాని మూలమేమిటో తెలుసుకుని అది ఎందుకు వచ్చింది అని దాన్ని ఆ ఫండమెంటల్ మిస్టేక్ని మిస్టేక్గా గుర్తించి దాన్ని మరింత బలపరిచే ప్రయత్నం ఏం చేయకుండగా దానిని తగ్గి సడలించడం ఎలాగా ఆ మిస్టేక్ నుంచి బయటపడడం ఎలాగా అనేటువంటి పద్ధతిలో వీడు ఆలోచించి ముందుకు అడుగు వేయాలి కానీ జీవకల్పన కిన్నిమిత్త అలా అడుగు ముందుకు వేస్తే వీడు సంసార బంధం నుంచి బయటపడతాడని తప్పిస్తే అంతేగాని నేను జీవుణ్ణి అని మొదలుపెట్టి నేను జీవుడు అనే భ్రమని మరింత బలం చేసేటువంటి పని ఏది చేసినా ఆ సమస్య మరింత జటిలమైపోతుంది తప్ప పరిష్కారం రాదు కాబట్టి మనం ఏం చేయాలి జీవకల్పన కిన్నిమిత్త నేను జీవుడన్ననే కల్పన ఎందుకు వచ్చింది అని ఆ విధంగా దాన్ని విశ్లేషణ చేయాలి ప్రతిపాదయతి ఆ విషయాన్ని ఈ జీవుడు కల్పన ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఒక దృష్టాంతం ద్వారా ఈ శ్లోకంలో ఆచార్యులు ప్రతిపాదిస్తున్నారు నేను మీకు చిన్న మనం చేస్తా చూడండి ఈ జీవకల్పన అనేది ఎందుకు వచ్చిందంటే ఈ దేహము నేను ఈ మనస్సు నేను మనస్సు సుఖము దుఃఖం అనే స్టేజెస్ దానికి వస్తూ ఉంటే నేను సుఖిని దుఃఖిని అంటే మనస్సుతోటి తాదాత్మ్యం ఈ దేహము నేను దేహంతో తాదాత్మ్యం ఈ ఐడియా దట్ ఈస్ ది దట్ ఈస్ ది ఇగ్నరెన్స్ దట్ ఈస్ ది ఫండమెంటల్ ఇగ్నరెన్స్ అది దాని నుంచి మనం అక్కడే స్టార్టింగ్ పాయింట్ వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే వివేక జ్ఞానం శంకరులు పదే పదే చెప్తారు నువ్వు వివేక జ్ఞానంతో ఆరంభించు గీత కూడా అలాగే ఆరంభం సో నాయం హంతి నహన్యతే అంటే అక్కడ ఏమైపోయిందండి మీరు యుద్ధరంగంలో నిలబెట్టేసి ఇటు నుంచి మొదలైన వెంటనే ఈ దేహం పడిపోవచ్చు ఆ దేహం పడిపోవచ్చు అన్ని దేహాలు పడిపోతూ ఉంటాయి ఆ స్థితిని చూపించి ఏమని చెప్పారు నాయం హంతి నహన్యతే ఉభవుతో నవిజానిత కొట్టిన వాడికి నేను కొట్టేననుకుంటున్నాడు పడిపోయిన వాడు నేను పడిపోయాను అనుకుంటున్నాడు వీడికి తెలియదు వాడికి తెలియదు బోత్ డు నాట్ నౌ నాయం హంతి నహన్యత కొట్టినవాడు కొట్టను కొట్టబడ్డవాడు కొట్టబడ్డను అంటే అర్థం ఏంటండి ఈ దేహము నేను కాదు ఈ మనస్సు సుఖదుఖాలు నావి కావు నేను కాదు దిస్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆ దేహాధ్యాస మనస్తాదాత్మ్యము ఆ రెండింటిని పరీక్షకు పెట్టాలి ఆ రెండింటినీ సాక్షి రూపంగా చూస్తూ ఉండాలి అది స్టార్టింగ్ పాయింట్ అప్పుడేమవుతుందంటే క్రమంగా మనస్సులో ఒక క్లారిటీ క్రియేట్ అవుతుంది డే వన్ రాదు చాలా కష్టం తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే మనల్ని మనం కాంట్రడిక్ట్ చేసుకోకూడదు ఇవాళ నేను దేహము కాదని చెప్పి రేపు పొద్దున్న నేను దేహమే అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు చేస్తే అక్కడికి అక్కడికి న్యూట్రలైజ్ అయిపోయి వీడు మళ్ళీ ఆ సంసారం అజ్ఞానంలో మళ్ళీ మరింత దిగబడిపోతాడు యూ యూ నాట్ కాంట్రడిక్ట్ యు స్టే విత్ దట్ ఫండమెంటల్ ఐడియా నేను దేహము కాను అంటే దాని అర్థం దేహం రోగ్రస్తం అయిపోతుందని మందు వేయొద్దని భోజనం చేయొద్దని కాదు నేను దేహము కాను స్వామి రామతీర్థని వారు ఒక గుర్రపు రౌతుకి గుర్రానికి సంబంధం ఉండాలో నాకు నా దేహానికి అలాంటి సంబంధం ఉండాలి గుర్రపు రౌతు గుర్రాన్ని చక్కగా నిమురుతాడు తిండి పెడతాడు దానికి నీళ్లు తగిస్తాడు దాని కాలుకేమో దెక్కలు అన్నీ కూడా శుచిగా పెడతాడు అన్నీ పెట్టుకుంటాడు తను ఎక్కడికైనా ప్రయాణం వెళ్తే తన భోజనం మూట కట్టుకుంటాడు గుర్రానికి కావాల్సిన దాణా కూడా మూట కట్టుకుంటాడు తర్వాత స్పేర్గా ఓ నాడాలు కూడా స్పేర్ పెట్టుకుంటాడు అన్నీ పక్కగా పెట్టుకుంటాడు కానీ ఏ క్షణంలోనూ కూడా నేనే గుర్రము అని మాత్రం భ్రమపడ్డాం ఆ భ్రమ మాత్రం ఎప్పుడు గుర్రానికి కష్టం వస్తే సేవ చేస్తాడు గుర్రం సుఖంగా ఉంటే సంతోషిస్తాడు తన గుర్రం నా గుర్రం అందంగా ఉంటే సంతోషిస్తాడు కానీ నేనే గుర్రం అనే భ్రమ మాత్రం ఇప్పుడు ఉంది అదే రకంగా నేనే దేహము అనేటువంటి ఆ జ్ఞానాన్ని స్టాప్ చేసి దేహాన్ని సాక్షిగా చూస్తూ ఈవేళ నేను ఇది ఆన్ చేయడం మర్చిపోయాను మరింతదాకా దాన్ని పట్టించుకోలేదు ఇక్కడ రికార్డ్ అయంగా అది చిన్నది రికార్డ్ అయినా అది ఆలోచించి ఇది నేను ఆన్ చేయలేదు ఐఎమ్ సారీ కాబట్టి ఆ దేహాధ్యాసతోటి వీడు ఉండడం మానేస్తే క్రమంగా ఆ క్లారిటీ పెరుగుతుంది తర్వాత దేహాధ్యాసని మీరు ఎప్పుడైతే నిరాకరించడం ఆరంభిస్తారో ఒక ఇన్నర్ డిస్టిలేషన్ ఒకటే ఆరంభమవుతుంది తన హృదయంలో ఒక ఒక మూమెంట్ ఆరంభం అవుతుంది మనస్సు వీడల సాక్షిగా ఉండటానికి ప్రయత్నం చేసినప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే ముందు ముందు అది రివోల్ట్ చేస్తూ ఉంటుంది క్రమక్రమంగా దారికి వస్తుంది ఆ విధంగా మనస్సు ఏడల సాక్షిగా దేహం ఏడల సాక్షిగా ఉన్నట్లయితే అప్పుడు వీడు క్రమక్రమంగా ఆ సత్యాన్ని ఆత్మస్వరూపము గురించిన సత్యం వైపుకి వీడు అడుగులు వేయడం ప్రారంభిస్తాడు క్రమంగా ఆ సత్యం వీడికి ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడు వీడు అభయాన్ని పొందుతాడు అభయం భయం అంతా పోతుంది ఆ భయమంతా పోతే వీడు పొగర్మూత అయిపోతాడు అనుకోండి అభయము ప్రేమ ఫియర్లెస్ లవ్ ఇప్పుడు మనం ప్రేమనుకున్నదంతా భయం చుట్టూ తిరుగుతోంది మనకున్న భయాలన్నీ మనం ఫలానా ప్రేమిస్తున్నామన్న దాన్ని బట్టే వచ్చాయి అంటే మీరు ఏది ప్రేమ అది భయానికి హేతువై కూర్చుంది అది ప్రేమ కాదది అది ఆసక్తి అలా కాకుండా ఫియర్లెస్ లవ్ సర్వులను ప్రేమించగలిగేటువంటి ఒక విశాల విశా వైశాల్యం వీడికి వస్తుంది దేనికి భయపడకుండా అభయస్థానంలో ఉండడమనే ఒక స్థితికి వీడు చేరుకుంటాడు క్రమంగా అలా గ్రోత్ వస్తుంది సో కాబట్టి దేహము నేను మనస్సు నేను దేహము మనస్సుతోటి తాదాత్మ్యం వల్ల కల్పితమైన జీవుణ్ణి నేను అని వీడు అనుకుంటున్నంతకాలం వీడికి విముక్తి లేదు ఆ జీవకల్పన ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ దృష్టాంతపూర్వకంగా ఈ శ్లోకం మన ముందు చెప్తోంది ఈ మల్టీప్లాస్లోకి ఓం పౌర్ణమం పూర్ణమదం పూర్ణా పూర్ణమదో పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం